పాపము చేరువ ప్రాణునికి ఏపున పుణ్యం వేదో కాని ముక్కుననున్నది ముంగోపం విధి ఎక్కువ శాంతం బిందునదో చిక్కని ఆసలు చేతిలోనున్నవి గ్కున విరతే కానముగాని పాపము చేరువ ప్రాణునికి ఏపున పుణ్యం వేదోకాని కన్నులనున్నది కామాంధకారము ఎన్నిక విజ్ఞానమెందున్నదో ఉన్నది నాలుక నూరక దైన్యము ఇన్నిట ధైర్యం విరుగము కాని పాపము చేరువ ప్రాణునికి ఏపున పుణ్యం వేదో కాని అవిగో తనువున ననాచారములు ఇవల సద్ధర్మం బెందున్నదో వివరమొసగి శ్రీవెంకటేశ నా భవమీడేర్చగ బతికితిగాని పాపము చేరువ ప్రాణునికి ఏపున పుణ్యం వేదో కాని